సోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవ మహిమ సర్వ్యుగతమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ దినానికి ప్రభావ నూతనమైన కృపను మాకు అనుగరించినారు ప్రభ దాన్ని బట్టి నీకు వన్నా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నామైనా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగునుగా కాలియా ప్రవ్వా దినంతా మీ సాయం నడిపించి మీరే మాకు సహాయకులు నడిపించి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమను అందమని ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఈసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తంది ఆమె శక్తి చేత కాదూ బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ సై ఎసల విచెను శక్తిచేతకాదనను బలముతో నిధి కాదనను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై ఎసల నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై ఎసల ార్వతమా జరుబాబెలు నడ్డగించను ఓ గో పార్వతమా జరుబాబెలు నడ్డగించను ఎంత మాత్రపు దానవు నీవ నేను సదును భూమిగా మారెదవు ఎంత మాత్ర పుదానవు నీవ నేను సదును భూమిగా మారెదవు శక్తి చేత బలముతో ని కాద నేను నా ఆత్మ ద్వారా తిని చేతునని ఏ శయ్యశెను ఓశ్రయేలు విను నీ భాగ్యం గొప్పది ఓ ఈ విను నీ భాగ్యం ఎంత గొప్పది ఏ సయ్య నిన్ను ఓలీన వారెవరు ఏ రక్షించిను పోలీన వరెవరు శక్తి చేతకాదనూ బలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏసయసల విచెను నా ఆత్మద్వారా దినిచేతునని ఏ సై ఎసల విచెను అలా అమస్కారా మీరు ఏమైనా షేర్ చేసుకుంటారా మెసేజ్ అవునా సరే అన్న నేను చెప్తా చెప్తానా ప్రేయర్ చేసుకుందాం మాత్రం చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం అధ్యాయం తెలిసిన విషయము తప్పిపోయిన కుమారుడు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ తెలిసిన విషయాలు అయితే ఆయనకి ఆ యజమానుడికి ఇద్దరు ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఒకడైనా ఆస్తునంత పాడు చేస్తున్నాడు ఇంకొకతన తండ్రి యొక్కనే అంటే జీవనం కొనసాగిస్తున్నాడు కానీ ఈ తప్పిపోయిన కుమారుడు అని దీనికి పేరు పెట్టినారు చాలా మంది కానీ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరైతే చిన్న కుమారుడుగా ఉండి తప్పిపోయినాడో ఆ తప్పిపోయడం అని అంటే మిస్ కాదు తప్పిపోయడం అనంటే వాంటెడ్గా ఆస్తి నష్టము తన శరీరానికి తన హృదయానికి పాపబడితమైన జీవితము కలిగి ఉండడమే తప్పిపోయడం కాని దాంట్లో నుంచి విడుదల ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన కుమారుడుగా మారతాడు ఆ విషయాలు మనకు అనుదినము ప్రతిదినము మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం తక్కుపోయిన వారము ఎన్నోసార్లు దేవునికి మనం అయిష్టంగా జీవించిన వారము కాబట్టి ఇది మనకి ఎంతో అవసరమైన వాక్యము అయితే ఒక్కసారి నేను మొత్తం చదవను ముఖ పదిహేను అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి నేను లేచి నా తండ్రి వద్దకు చూడండి ఎందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఈ తండ్రి ఆస్తిని అంతా అడిగి తీసుకొని ఆ కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశము ప్రయాణం అయి ఆస్తిని దుర్యాపారం పాలు వేసి ఖర్చు చేసి అక్కడ ఖరవేస్తే అక్కడ పందులు నేపుట పిలములకి పోయి అక్కడ పందులు పెట్టు తిని తనకు గత్యంతరం ఏమీ లేక ఆ పందులతో పడుకునే అక్కడే తిని వాటికి వేసే మేత తిని అటువంటి జీవితం జీవించి అప్పుడు మాత్రమే గ్రహించగలిగాడు అదే మనము నేను ఏం గ్రహించాలనంటే శ్రమనే మహాశ్రమనే నీకే కలిగిందంటే కేవలము ఆ పండు చుట్టూ కేవల మనం కూడా తినేవేరంగా ఉన్నామేమో అటువంటి జీవితం మనం కలిగిందేమో కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ స్థితి నుంచి బయటపడాలా ఈ శ్రమ నా మనిషికి ఈ ప్రాబ్లం నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కూడా నా మనిషికే అని మనం ఇవన్నీ గ్రహించుకుని మనం ఈ లేఖనాలను గ్రహితాం పదిహేడు లెక్కనం చూద్దాము అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి కలిగింది అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలీ వంటలకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను ఇక్కడ పండు పట్టు తిని అతను చచ్చిపోతున్నాడు ఆకలికి అలమటిస్తున్నాడు ఎంతో లగ్జరీ లైఫ్ కలిగిన అతను ఎన్నో మంచి మంచి లగ్జరీ ఫుడ్ అతను ఏం తిన్నాడు చివరికి పండు పట్టు తిన్నాడు ఏం జోయిస్తుంది వీధులకు పండు అని అంటే చివరికి ఆ పేరెత్తినా వారికి పేపము వారి నీడ కూడా దాని నీడ కూడా వారు వారి నీడ దానిమీద పడడానికి కూడా ఇష్టపడరు అంటే కాని అదే పండు దగ్గరికి పంపించాడు ఏదుడైన ఈ యొక్క కుమారుణ్ణి ఇతను వెళ్లి ఆ పండులతో సహాసం చేసి అతడి పండితుని ఆకలికి అనుమతిస్తూ వస్తున్నాడు అక్కడే అతనికి బుద్ధి కలయింది అయ్యో నేను పండుని ఆశ్రయించుకుంటుంటే నా స్థితి పండు దగ్గరికి ఎందుకని వెళ్ళింది అతని భయంకరమైన పాపంలో అటు కుటుంబానికి మోసకరంగా అటు దేవునికి మోసకరకంగా తన జీవితాన్ని తనని తాను మోసం చేసుకోవడం మహాభయంకరమైన పాపం తెలుసు అటువంటి జీవితాన్ని అతను గడుపుతూ ఒక రోజు మాత్రం అతనికి బుద్ధి కలిగింది అతనికి అతని జీవితంలో ఏం కలిగింది అంటే బుద్ధి కలిగింది బుద్ధి కలిగినప్పుడు అతను ఆలోచన చేశాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలీ వాళ్ళు ఉన్నారు అక్కడ అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడికి ఆకలిచ్చి ఆకలికి చచ్చిపోతున్నాను అని పదిల్ని వచ్చి నా తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి నేను పర్మేకమునకుని విరోధముగాను మీదను పాపము చేసుకుని ఇక మీదట నీ కుమారుడన అనిపించుకున్నట్టు యోగ్యున కాను నన్ను నీ కూలీవారిలో పెట్టుకోనని అతనితో చెప్పుదానుకునే లోచి తండ్రి యుద్ధకు వచ్చాను చూడండి ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే బుద్ధి తర్వాత ఏం కలిగిందయ్యా అంటే రిపెంటెన్స్ ఆయన తనను తాను విమర్శ ఆ సమయంలో తనను తాను గుర్తించుకోగలిగండి ఆ నేను తప్పు ఉన్నాను దీనికి అవసరం ఏంటి పాపంలో ఉన్నాను దీనికి కావలసింది ఏంటి ప్రదశ్చితమా ఏంటిది కావాలి మీగా ఇక్కడే ఉండిపోయాలనా అనేకం రేపు దినాలంలో ఏమనుకుంటారంటే ఉన్న చోట్ల ఇంకా ఉండిపోయాం నాకు ముఖం తెల్లట్లేదు అక్కడికి వెళ్ళలేను అలా వాళ్ళకు మోసం చేశాను అని కుటుంబానికి దేవుని వైపు ఆత్మీయస్థితిలో నుంచి పడిపోయిన వారు నేను ఆ ఆలోచన చేయడం జరుగుతా ఉంది అయితే అనేక ఆలోచన చేయడం జరుగుతుంది ఈ నాకు ముఖం చెల్లట్లేదు నేను వెళ్లలేనాని కాని ఎక్కడైనా నీకు ముఖం చెల్లకపోతే వెళ్ళదు గాని మన తండ్రి ఆయన ఏ సీ క్రిత యొక్క వెళ్తే మాత్రం ఆయన కనికర ఆయన ప్రేమ గలవాడు ఆయన ఎటువంటి వారేనైనా చేరుదేయగలగేడు అయితే ఈమె గుర్త క్వాలిటీ ఏంటంటే నా తండ్రి యొక్కకి వెళ్ళి తండ్రి నేను పరమేకమైన కొన్ని నీ ఎదుట పాపము చేసి చూడండి పరలోకానికి కూడా వివేదముగా ప్రవర్తించాడంట తండ్రి ఎదుగుత పాపం చేశాడంట మనం కూడా అటువంటి ఆలోచనలు కలిగి మనం కూడా పశ్చాత్తపడాలి మనం కుటుంబానికి పాపం చేసినాం కొన్నిసార్లు మన కుటుంబాల్లో మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేసి మన స్నేహితులను మోసం చేసి మన ఆఫీసులు మోసం చేసి ఉంటాం ఇటువంటి వార ఎగుతా మనం పాపం ఖచ్చితంగా చేసిన వారమే కాబట్టి ఇతను ఎక్కడెక్కడ పాపం చేశాడో అవన్నీ ఒప్పుకుంటున్నాడు పంతొమ్మిది వేసిన ఇక మొదట నీ కుమారుడని నన్ను అనిపించుకునేటప్పుడు యోగ్యుడన కాను నన్ను నీ కుమ్మిగారు పెట్టుకున్నామని అతనితో చెప్పుడని అనుకుని వేసి తండ్రి యుద్ధకు వచ్చను చూడండి పశ్చాత్తాపము ఏ విధంగా ఉంది ఈయన జీవితంలోనంటే తనని తాను డౌన్ టు వర్త్ గా అయిపోయాడు ఒక దెబ్బ తొలిగిందని అంటే అప్పుడే మేలుకోవాలి ఒక ఒక గడ్డించి వచ్చిందని అంటే ఇమ్మీడియట్ గా ఇది నా మంచి జరిగింది నేను నేను అసలు యోగ్యుని కాను కదా అందుకే నాకు ఇలాంటి జరిగింది ఇక్కడ అదే విధంగా అనుకోండి అసలు నేను ఎంత అల్పడము దేవుని కృప వలన కదా నేను తిరిగేది దేవుని కృప వలన కదా నేను ఇక్కడ ఉండేది దేవుని కృపయలన కదా నేను మాట్లాడేది దేవుని కృపే వలనే కదా నేను ఈరోజు వాక్యం వినేది అని అక్క కూడా అతని ఆలోచన కలిగి ఉండాలి అయితే అతను వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి దానిని చూసి కనికరపడి పరిగెత్తి ఆమె మెడ మీద చూడండి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మన ఇంట్లో గానీ మనం పాపం చేసిన వాళ్ళమైతే ఎంతో మంది వచ్చి మీడియా తరఫుగా ఉంది కౌన్సిలింగ్లు ఇచ్చి ఎన్నో మీ తండ్రి కదా మీ కొడుకు కదా క్షమించగా పర్వాలేదాన్ని నచ్చదీపీ ఒకవేళ అక్కడ సక్సెస్ అయితే అవచ్చలేదు కానీ పరమ ఎంత వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూసి కలికర చూడండి తండ్రి వాణిని చూసి ఆ తప్పపై తిరిగి వచ్చిన కుమారుని చూసి కలికర పడి పరిగెత్తి వాణి మెడమిద ము పెట్టుకునను ఎంతో ఆశ్చర్యం కానీ నేటి దినాలలో మనం ఏం చేస్తున్నామంటే ఫిబ్రూ పది ఇరవై ఆరు ప్రకారము ఆయనకు మరలాసు వేస్తున్నాం మనం ఆయన మనల్ని దినమెల్ల చేతులు చాటి ఆహ్వానిస్తున్నాడు మన గురించి ఎదురుస్తున్నాడు కానీ మనము దినమెల్ల ఆయనకి మన ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా మన చూపుల ద్వారా మన నోరు ద్వారా అనేక విధములుగా మనము ఆయనకు దాహతంగా సెలవు ఆ సెలవు చేయబడిన తండ్రి కనికరపడి పరిగెత్తి దాన్ని మెడమెడ మొద్దు పెట్టుకున్నాను చూడండి ఎప్పుడైతే తిరిగి ఆయన వద్దకు వస్తారో వాళ్ళని దేవుడు ఉన్నాడు వారిని ప్రేమించే ఉన్నాడు వారి గురించి ఆశ కలిగి నా కుమారుడు నేను ప్రాణం పెట్టు నేను విలువ నిన్న నా రక్తంతో కడగబడిన కుమారుడు అని దేవుడు కనికర పెడతాడు ఎప్పుడైతే మీ జీవితంలో చిన్న మలినం కూడా ఉండడానికి వీళ్ళు ఆ పంది గుర్రం గుర్రె స్టోరీ మనకందరికీ తెలిసినది అది ఏంటంటే పంది గుర్రె రెండు కలిసి వంతెన మీద ప్రయాణిస్తూ ఉంటే అనుకోకుండా గొర్రె కాళ్ళు జారి ఆ వంతెన మీకు చిన్న పడితే కింద బురబ అది ఇమ్మీడియట్ గా వేసి దిలుపుకొని పక్కకు ఆ బిరుదుల నుంచి లేచి ప్రయాసపడింది అక్కడి నుంచి రాలేకపోయినా కష్టపడి బయటకు వచ్చి అది ఎంతగానో అక్కడి నుంచి బయటపడగలిగింది కానీ అదే పండు మళ్ళ పై నుంచి వంటెనము నుంచి కింద ఆ పండు ఆ బిరుదలు దానికి ఎంతో హాయిగా ఉంది అక్కడే కడుక్కోంది అది రావడానికి ప్రయత్నం చేయలేదు దానికి ఇష్టం లేదు బయటకు రావడం దాని ప్రయాణము వంతెన మర్చిపోయింది దాని ప్రయాణము బురద అని గుర్తు పెట్టు బిరుదనే అని అది దాన్ని అక్కడికి మల్లుచుకో మలుచుకున్నది కాబట్టి మనం కూడా కొన్నిసార్లు అనుకోకుండా తప్పు మన జీవితంలో జరుగుతుంది అనుకోకుండా పొరపాట్లు జరుగుతాయి ఇమ్మీడియట్ గా స్పార్ట్ గా బయటకు ఎందుకంటే పండు పెట్టు తిన్నంత వరకు మనం ఒక్కడుండొద్దు పందులతో సాయాసం మనం చేయకూడదు అయితే ఇరవై చూద్దాం తండ్రి నేను పరలోకంలో వేరేంగా నీ ఎదుట పాపం చేసేది నీకన్నా నీ కుమారుడే అనిపించుకున్నట్టు ఏ గును కాను నేను చూడండి తండ్రి పెట్టుకున్న తర్వాత ఈయన అనుకున్న విషయం తండ్రితో చెప్పాడు పరలోకానికి ఆ తరలోక పట్టణానికి ఆ పెద్దల ఎదుట ఆ తిరేగుల ఎదుట ఆ పరలోకంలో ఎవరైతే ఉన్నారో ఆ పరలోకం పాపం చేస్తున్నాయా వారందరూ నన్ను చూడ్డాల్సి ఎంతగానో ప్రతి నన్ను కాపాడడానికి వారిని వాళ్ళందరూ ఎదుటి పాపం చేసిన వాళ్ళు నన్ను ఎంతగానో వద్దీ బయటకు అటు చేయొద్దు అని ఎన్నో మార్ని నన్ను హెచ్చరించిన నేను వెళ్లిపోయాను వాళ్ళ పాపం చేస్తున్నాను నీ పాపం చేస్తున్నాను కుటుంబం పాపం ఆ పశ్చాత్తాపడ్డారు అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వ్యస్త్రము త్వరగా తెచ్చి విని కట్టి త్వరగా తెచ్చి విని చేతికి ఈ పెట్టి పాదములకు చెప్పులను తొడిగించుడి చూడండి తండ్రి ప్రేమలో దాసులను పిలిపించి ప్రశస్త వస్త్రము తెల్లటిది ప్రశస్తమైనది అంటే వస్త్రము త్వరగా అంటే ఆ పంది బురదలో ఇతను బురలాడి అక్కడ ఉండి మలినమైన దుక్తులు అంటే మలినమైన హృదయము దాని నుంచి తండ్రి దుఃఖస్తు ఏమైందండి తెల్లని ఉరుదయం అయిపోయింది ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి చేతికి ఉంగరం పెట్టి చూడండి ఉంగరం ఒక అథారిటీ మరలా అతనికి మునికి ఏ విధమైనటువంటి అక్కడ ఆయన ఏ విధమైనటువంటి రూలింగ్ ఉన్నాడు ఆ కుమారుడికి ఏ విధమైన అధికారం ఉందో అది మరలా తిరిగి విగడింది ఎప్పుడైతే చూడండి ఎంత ఆశ్చర్యం కదా నిజంగా దయ్యండి దొరికిస్తే ఎట్లా జరుగుతుంది ఈ విధంగా మరలా ఇస్తాడంట మరలా కనికరిస్తానంట దయచేసి మనం మరలా ఆయనకి సెలి కాదు మనం డైరెక్ట్గా బాహటం డైరెక్ట్ గానే మనం సెల్ మానుకొని ఆయన మరలా మనకు ఆ ఉంగరం తొడిగేయాలి అన్నాడు పాదములకు చెక్తులు తొడిగించుడు ఆయన వాక్యమైన పాదములకు దీపము మరలా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు కదా ఎంత గొప్పడు అయితే తండ్రి క్రవ్వ దేడును తెచ్చి వదించుడు మనము తిని సంతోషపడదాము ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికింది చూడండి తప్పిపోయిన కుమారుడు చనిపోయి మరల బ్రతికిను తప్పిపోయి దొరికినా చెప్పాను అంతట వారు సంతోషపడసాగిరి ఆశ్చర్యం చనిపోయినవాడు తిరిగి రావడం అని సంతోషించేవాడు కేవలం మన ఏసుకృతి మాత్రమే ఎవరైనా మృతులుగా ప్రాచీన స్వభావం గా పాత పాత దశల్లో ఉంటే మనమైతే అసహించుకుంటాం మన తండ్రిలో అయితే మనల్ని దగ్గరికి రానియ్యారు కానీ మన పరమ తండ్రి వేళగాని నువ్వు కడుక్కొని సిద్ధపడి నీ అడుగులే కదా అటువైపు నీ అడుగులే వెనక్కి రావాలా నువ్వు వేసే అడుగు వెనక్కి నీ తండ్రి దీన్ని ఆహ్వానించి సత్కారం చేసి నీకు ఎటువంటి స్థితి కలవాలనో ఆ స్థితిలో నిన్ను నిలబెట్టి ఎక్కడైతే అవమానాలు పడ్డాయో అక్కడ నిన్ను ఘనపరిచి ఎవరైతే నిన్ను నిందించారో వాళ్ల ముందు నిన్ను ఒక స్థిరమైన రాయిగా నిలబెట్టి దేవుడు ఆయుధంగా చేయగలిగే దేవుడు కానీ దానికి కావాల్సింది ఏంటంటే పశ్చత్తాపం రక్షణార్థమైన దుఃఖము పశ్చత్తాపడేవాడు ఖచ్చితంగా దుఃఖిస్తాడు వేదనతో గడుపుతాడు ఏంటో వీళ్ళు నశించిపోతున్నారు ఏంటో నా క్యారెక్టర్ బాగాలేదు మనం పరీక్ష తీసుకోవాలా అనుగుణం మనం మరలా తండ్రి నుంచి దూరం అయిపోయామా మన ఆలోచనల ద్వారా పాపం చేస్తున్నామా అయితే శ్రీవారి వచ్చిన చూద్దాం అప్పుడు అతను పెద్ద కుమారుడు పిలములో ఉందని చూడండి చిన్న కుమారుడు రాగానే ఆశ్చర్యమైన పెద్ద కుమారుడిని పిలములో చెప్పేశాడు చస్తే గొడవ అయితే పెద్ద కుమారుడు తెలములో ఉండడం జరిగింది అయితే ఇరవై ఎనిమిది వేసిన అయితే అతడు కూతుపడికి వెళ్ళక వెళ్ళకపోయాను దానికి ఆ తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతికాలను చూడండి మరలా పెద్ద కుమారుడిని బతుపడడం జరుగుతాయండి లోపలికి రాను నన్ను కోర్పడకు మీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికింది ఇది మనకు ఎంతో సంతోషకరంగా అనేది మనం లభించాలా మనం తినాల సంతోషించాలా తిరిగి రావడమనంటే చాలా ఆశ్చర్యకరము కానీ నేను కూడా ఎంతో ఎన్నో సార్లు నేను చిన్నప్పటి నుంచి కొన్ని వ్యసనాలకు నేను దూరంగా ఉన్నాను తాగుడు సిగరెట్ కొన్ని కొన్ని దూరంగా ఉన్నప్పుడు చాలా నా అంతటా నేనే గర్విస్తున్నలాగా ప్రవర్తించడాన్ని తాగుబేటులు మా కుటుంబాలలో ఉన్న వాళ్ళ దగ్గర మేము కంట్రోల్ చేసుకోలేదా మాకు ఎంతోమంది స్నేహితులు లే రైడు లాంటి వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఉండరు మేము చేసుకోలేదా అని గర్వించేవాడిని కానీ తర్వాత రాను రాను నాకు అర్థమైంది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులలో ఇద్దరు వ్యక్తులు తాగు నుంచి విడుదల వేడుకొని తువార్త అంటే ముందుకు నుంచి వ్యసనం లేకపోతే మా అది పెద్ద గొప్పతనం కాదు కానీ వ్యసనంలో వింటే దాన్ని విడిచిపెట్టే ప్రభు కోసం తువార్త ప్రకటిస్తారు చూడండి అది గొప్ప విషయం అది దేవుడు సంతోషిస్తాడు మనం కూడా మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన దశ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే వాటిని సరి చేసుకుని మనము ఆయన ఇద్దరికి వస్తే ఎట్టి వారినైనా ఆయన కొంచెము దూరంగా ఉంచుతాడు మనకు ఆటంకంగా మన మన మీద కోపంగా ఉన్న వారిని కూడా ఈ పెద్ద కుమారుడిని ఏ విధంగా అయితే ఈ పెద్ద కుమారుణ్ణి ఏ విధంగా అయితే పొలంలో ఆ విధంగానే ఆ మనకు కూడా ఆటంక పరిచేవారిని పెడతాడు అయితే పెద్ద కుమారుడు అంటున్నాడు మిత్ర రచన నీ ఆస్తిని వేసలతో తిని వేసి ఈయన కుమారుడు రాగానే విని కొరకు క్రోజిన బీడని లభించి పిల్లమని చెప్పాను అందుకత నాతో కూడ నాన్నీ నీవి మనము సంతోషపడి ఆనందించటో వ్యక్తమే ఈయన తమ్ముడు చనిపోయే తిరిగి బ్రతికిను తిపోయే దొరికనని అతనితో చెప్పాను చూడండి ఆ వేసలతో గానీ ఎక్కడన్నా తిరుగు ఏ పనులన్న చె అవకాశం ఇంకా ఉంది నువ్వు బ్రతుకున్నావు అంటే రెండు విషయాలు ఒకటి దేవుని చిత్తం ఇంకా ఏదన్నా నువ్వు చేయాలేము రెండో దేవుని ఇంకా రుక్కుంటుని చదవలేము కానీ ఆ తప్పిపోయిన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినాడు తన పెద్ద కుమారుడిని ఆయన సముద్రస్తున్నాడు ఇదే నావన్నీ నీవే చూడండి ఆయనతో ఉంటే అంత అదృష్టం ఆ పెద్ద కుమారుడు జీవితంలో మొత్తం ఆయన అన్ని ఒకటి కాదు రెండు కాదు లేకపోతే కొన్ని మిల్లి కాదు మొత్తం తప్పుడు కుమారుడికి ఈ తప్పిపోయిన కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికను కాబట్టి దేవుడు ఈ రోజు మనం తప్పిపోయి చనిపోయి పాపములో ఉండి చీకటిలో ఉండి తిరిగి ఆయన ఎడ్డుకు కాబట్టి దయచేసి మన జీవితాలను అనేక లేదు అవమానకరకంగాను అవమన దేవుణ్ణి అవమానపరిచే విధంగా కోల్పోయే విధంగా అంటే ఆ దేవునికి వ్యతిరేక దశలు జరిగే ప్రారం గానీ మనం అసలు ఉండకూడదు దేవుడి వాక్యము దాకా సోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహోన్నతుల దేవ మహిమస్తాన్ని కృప మైడాకే స్పృతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఇక దినానికి ప్రవ్వ మీకు నూతనమైన కృపులు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందాలి ప్రవ్వా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగునీ హవ్వా ఈ దినంతా ప్రభావ మీరే మాకు సాయ నడిపించండి వాక్యం మీరు మాతో మాట్లాడడం ప్రభావ నీకు వందాలైనా వాక్యం ప్రకారం మీరు మీరు సహాయపడండి ఆటంకాలను కొట్టివేండి ప్రవ్వ మీరు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి ఆ వైరస్ బాధితులు అందరిని మీరు స్వస్థపరచండి వాళ్ళకి సర్వస్వత్వంగా నడిపించండి రక్షణ మార్గంలో దయచేయం ప్రభ ఆయన మీరు రాకడు బాగా తొలిగింది ప్రవ్వా సిద్ధపడాలా నీకులు మీరు సిద్ధపరచాలా ప్రభ ఆయ గ్రూప్ లో అయితే ప్రభావ్ తన్ని ప్రార్థన చేస్తున్నా ప్రతి కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ జీవితాలు రావాల్సి మేము ఆశీర్వ దండి దయచేయండి మీ గొప్ప సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థిస్తామైనా గొప్ప దేవాయిస్తు ప్రభ ప్రతి సంఘం సర్వసత్యంలోకి రావాలి ప్రభావ అబద్ధ బోధ నుంచి మతపరేమైన జీవించు విడుదల పొందాలా ఈ సంపూర్ణ సత్యాన్ని గ్రహించిన మీ కొరకు జీవించే బిడలు తయారు చేయమని గొప్ప దేవ ఈ ప్రతి సంఘం సత్యాన్ని గ్రహించాలా ప్రభావ మీరు ఆకలి దినాలు ప్రభావ మోసకరైన బోధుల నుంచి మనుషులు విడుదల పొందాలా సత్యమైన మార్గం తెలుసుకుని ప్రభు నిన్ను ఎంబడించి బిడలుగా తయారు చేయను ప్రభ నా దేవా నా ప్రభావ ఆర్థిక వ్యవస్థను ప్రభావ తిరిగి మీరు రెస్టోద్యమని ప్రావిష్టమైన ప్రతి అవసరం మీ మయంలో తీర్చుని చీకటి శక్తి అంకార శక్తిని మీరు గర్ధించండి ప్రభావ ఆయన ఉద్యోగాలు మీరు ఉద్యోగాలు దయచేయని పని లేకుని వాళ్ళు దయచేయం ఒక వరద బాధితులందరూ మీరు కాపాడమని ప్రావిస్తారు రైతులు జ్ఞాపకం చేస్తాం ప్రభావ ఆయన కొన్ని ప్రాంతాల వర్షాలతో ప్రభావ ఎంతో ఓ ప్రభావ ఆ పంట నష్టమవుతుందిగా ప్రభావ దానికి నష్టపడి వారికి గవర్నమెంట్ నుంచి వచ్చేలాగా మీరు సహాయపడండి ఆ కుటుంబాలకు రక్షణ మార్గం దయచేసి ప్రావిస్తాను ఆయన ఒక ఈ మంత్ లో ప్రభావ ట్వంటీ ఎయిత్ అయినా మీ చిత్తం ప్రభావ ఇష్ట ప్రమే మీటింగ్కి వెళ్తుందిగా ప్రభావ మీరే మాకు సహాయ నడిపించండి మీ ఆత్మధాన్ని నడిపించండి అక్కడ శోధన కొట్టివ్వండి ప్రభావ మీ అద్భుతాల ఆశ్చర్యాల మీరు అక్కడ జరిగించండి ప్రభ ఆయన ఇష్టప్రమే వేరు ఇక్కడికి వెళ్ళాలో ప్రభావ మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివండి రాకపోకలు మీరు తోడునండి ఆయన అక్కడ ఎక్కడైతే మీరు అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా రక్షణ మార్గం రావాలో ప్రభావా అక్రమ శువార్త మేము అనేకలు ప్రకటించబడాలని మార్మని పొంది రక్షణ పొందాల ప్రభా అనే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలను మేము జరిగించను ప్రభావ అయినా ఈ స్థయానికి వందల ప్రభావ కృపలో మేము తొలగిపోకుండా ప్రభావ చివరి వరకు ప్రబం కొన్ని సహాయపడండి అనేకలు ప్రభావ తప్పిపోయిన వాళ్ళ కుమారులాగా ఉన్నారు ప్రభావ తిరిగి ప్రభావ మీ సన్నిధికి రావాల దినం ప్రభా అయినా వాళ్ళ సంపూర్ణ సత్యం తెలుసుకుని మీ వైపు రావాలా రెండు బిడ్డలుగా మీ తాజీని ప్రతి ఒక్కరు కృపర్మ కనుగరించండి ప్రతి ఆటంకాలు కొట్టివేణి ప్రభావ పరిశోధం బలంగా జరిగించి ప్రతి విషయంలో మీరే సహాయకులు నడిపించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని త్వరలో రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నమ్మకం ఏంటంటే ప్రేమ గిదన్రదా నీ పాదాల కొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నా తండ్రి ఇది కాలానికి కొందనాలు నా పాదాలకు స్తోత్రనికి జ్ఞాపకం చేసుకుని మరి దినారు నీ పాదాల కొందనాలు చెల్లించుకుంటున్నాను పాదాలకు స్తోత్రాలు తండ్రి ఎంతమైన నమ్మదేదో తెలుగు అయ్యా నమ్మకం ఏంటంటే ఈ యొక్క భయంకరమైనటువంటి ఎంత దినాలుగా మమ్మల్ని అయ్యా మా కుటుంబాలని కాపాడుతూ ఈ తిరుగుల నుండి దేవాలు చాత్మ దాస్తూ వస్తున్నటువంటి కృపకైనా కొందన్నారు దిన జీవితం తొలగిస్తున్నారు తండ్రి అయ్యా ఏ తరఫి మీరు కోరుతున్నారు ఏ యొక్క నమ్మకం ఏం తండ్రి అయ్యా నమ్మకం ఏం తండ్రి ప్రేమిది రాజా ఏ రకంగా మీరు ఎదగాలని మీరు మాకు సమయం ఇస్తున్నారు తండ్రి హరిహరికి జీవించడానికి ఈ కృప నాకు పిల్చింది ఏ తరపునటువంటి మా జీవితాలని దేవా నమ్మకైన తండ్రి తప్పకుమారుని యొక్క అయ్యా నమ్మకు వేణి తండ్రి ఆ యొక్క ఆ తండ్రి ఆ యొక్క దయను ఆ యొక్క జాయి దృష్టికి తీసుకొచ్చిన కృపికనాలు ఎక్కడైన సార్లు తప్పిపోయినా జీవితంలో కూడా తండ్రి అయ్యా కనికరం కలిగిన దేవుడు కృషి కలిగిన దేవుడు తోనందుకే కొందనాలు పాదారోత్రాలు ఎంత అయ్యినా నమ్మదగిన దేవుడో తండ్రి కలిగిన దేవుడో తండ్రి అయ్యా సాయం చేయండి కృపణను గ్రహించండి అయ్యా అయ్యా కృపణను గ్రహించండి అయ్యా జలు చేసుకోమని ప్రార్థిస్తున్నాను నమ్మకండ్రి ప్రేమ కలిగిండి రాజా నీవెట్ చేస్తుండగా కృపణను గ్రహించండి సాయం చేయండి అయ్యా ఒకటి వాళ్ళని కలిపి ఒప్పుకుంటున్నాను దేవా సహాయం చేయండి తండ్రి అయ్యా జై జీవితం జీవించిన మమ్మల్ని మీరు కోసం తండ్రి అటు జీవితం జీవించడానికి సహాయం చేయండి చేయొచ్చిన ప్రతిబుడికి మీ కొందరు చెల్లించుకుంటున్నాను దేవ పెంగిల్ తండ్రి యాభైలో ఇరవై ముప్పై ఏడు తారీఖులో తండ్రి తండ్రి వెళ్ళాలని ఆశిస్తుండగా కృపించండి సంస్థ మీ అధికారాన్ని జ్ఞాపకం వారు తండ్రి అయ్యా మీరు వాడుకోమని అయ్యా మా యొక్క బలహీనమైనటువంటి గతాలను మీరు దేవ నడిపించుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రింగుళని రాజా మహింగులకి తండ్రి అయ్యా యొక్క వ్యాపార ఎంతమంది తండ్రి అయ్యా నమ్మకం తండ్రి అయ్యా ఎవరిని బట్టి తండ్రి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం మీరు ఆర్హత ఏళ్లలో తేడాకార్యం జరగడానికి అయ్యా వైపు చూసి చర్చించబట్టానికి కృపల్ గ్రహించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి గురించి విగ్రహాన్ని పెట్టుకుంట జ్ఞాపకం చేసుకోండి నాయకులను అధికారులను ఆమె అధికారం కిందకి చేస్తుండగా అయినా జాయిన్ చేసుకోండి కృపణనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి నా మనకు వ్యతిరేకంగా ఉంటున్న ప్రతి శక్తిని తండ్రి నామం కిందకి తెస్తుండగా అధికారం కిందకి తెస్తుండగా జరాలు చేసుకోండి కృపలను గ్రహించండి తండ్రి నాయకులు అధికారులు సమస్యలు అధిపతులని తండ్రి దేవ సమస్త ఆధిపత్యాన్ని అయ్యా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి కార్యం జరిగించి గొప్ప సాక్షులుగా లేకమని ప్రార్థిస్తున్నాం దేశంలో అనేక కోట్ల మంది ప్రజలు పెంపును దేవా సెలవు కార్యములు సెలవులు రక్షణ కార్యములు నా యొక్క దేవ విడుదలను వారు గ్రహించుకుండగా అయ్యా వారి పక్షాన మీ కృపను కోరుకుంటున్నా దేవ సాయం ఈ లాక్ డౌన్ దేవ అపతనమైనటువంటి ఆర్థిక పరిస్థితుల ద్వారా దేవ నమ్మకం అనేక కోట్ల మంది వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు దేవా చిన్న చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు అయ్యా నమ్మకం అయ్యా సంస్థలను కోల్పోయి అయ్యా వారి యొక్క శక్తి సామర్థ్యం తగ్గిపోయి తనకి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉండగా శత్రువు కుటుంబాలను శోధిస్తూ నరసన వైపు నుంచి మార్గముల వైపున వారు నడుపుతుండగా నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి నీ కృపను కోరుకుంటున్నాను నా నమ్మదే తండ్రి అయ్యాదయాలు చేసుకోండి కృపించుకొని ప్రార్థిస్తున్నాం వెంగులగని రాజా మహిళలు తండ్రి మేరే పోషణ పోషణాధారమైన ఇంటి ముందుకే నీ కొందనాలు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో దేవ యొక్క మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కడుపు ఏద ప్రజలని పాసరి పట్టుకుంటున్నాను తండ్రి ముడిగివాడల్లో ఉన్నటువంటి కడుపు ఏద ప్రజలను పాశ్రంతు పట్టుకుంటున్నాడు అయ్యా జాలి చేసుకుని తండ్రి అనాథులు దిక్కులేని వారు అయ్యా ముడుకులంగులను తండ్రి స్త్రీలు వృద్ధుడి పిల్లలను తండ్రి అయా దీర్ఘకాలిక వాటిని దెబ్బింపబడుతున్న వారిని శ్రమం ద్వారా హింస ద్వారా బంతకాలంలో అయ్యా మీరు ఆసన్ని పరుపులో వారిని ప్రాసన్ రేపు పెట్టుకుంటుండే జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆదరించండి తెలుగు ఆకృతించండి తండ్రి మన ఎంతగా ఆ కృపు చెప్పడానికి వరం కాదు కానీ అయ్యో పెట్టి జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం కలిగిన తండ్రి మీకు మంచితనకసారి కొన్ని ఆచరించుకుంటూ ఆవిటీ వారి పనికి మనం నొప్పుకుంటూ రూపెట్టుకుంటూ నమ్మకం ఏందేవా రెండు తండ్రి అయ్యా సాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకం ఏందేవా రెండు తండ్రి సమయంలో దేవా నమ్మకం ఏంటంటే మిన కొడుకు ఎంతమంది అయితే అతి సాక్షులు అవుతున్నారో తండ్రి శిక్షణ నిందిన మానవులు అయ్యా శ్రమలను అనుభవిస్తున్నారో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి పాటు మమ్మల్ని దేవ నమ్మకర సంస్థం వదులుకునే వివిధ ప్రాంతాల్లో మీ కొరకు నిలబడి ఉండగా అటువారి పోషణ నిమిత్తం అటువారు దేవ సహాయం నిమిత్తం చూస్తుండగా సహాయం చేయండి జాలు చేసుకోండి దేవ కు అనుగ్రహించండి వివిధ అనుకరించండి ప్రేమి రాజా మహిళలకి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రేమిని తండ్రి మహిళలిగిన రాజా ఎక్సమంలో తండ్రి అయ్యా ప్రేమిల తండ్రి వ్యక్తపడుతున్నట్టు వాక్యం వివిధ మాధ్యమాల ద్వారా సత్యవాక్యంగా ఉండటం గాను నేకలను పాసం నడిపేది గాను అంతగా నాకు తెలియదు సాయం చేయండి పింగులుగండి ఈ యొక్క దయకాయ మీకు ఆచరించుకోండి ఒకటి వేడిని ఒప్పుకుంటూ పినికి మనం ఒప్పుకుంటూ అయ్యా నమ్మకో ఎంత మధ్య దేవున ప్రార్థన అవసరం కలిగి ప్రార్థన అవసరం కోరిన వారిని మీ పాసలు ఎత్తి పట్టుకుంటున్నాను అయ్యా ఈ గ్రం క్వాలింతలో ఉన్న యొక్క కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో మీరు చేస్తూ వచ్చినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలతో మీకు ఇస్తున్నాం కనపరుస్తున్నాం సాయం చేయండి అయ్యా కృపణ అనుకరించండి అయ్యా సాయం చేయండి జ్ఞాపకం చేసుకుంటుండ అనుగ్రహించండి బిడ్డ దేవా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ముఖ్యండి సాయం అయ్యా నమ్మక ఏంటంటే మమ్మల్ని చేతులు కట్టించుకుంటూ చూస్తే చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటు క్రీస్తు వారు పరిస్థితులు మహమ్మతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవన గల్ తండ్రి ఈ దినందుకు వందనాలు ప్రభావ తండ్రి ప్రభావ నైకులు చేయకపోయినారు ప్రభా అయినా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఆయన జాష గురించి ప్రార్థిస్తుంటున్నాను సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బలపరిచి ఆశీర్వదించండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రభా కోవిడ్ బాధితులను వలస కూలీలను నష్టం తీసుకుంటున్నాను వారిని బలపరచం రెండు అంత ఫలాన్ని దయచేయండి ఇలాంటి పవర్ని దండి స్వస్థపరచండి రక్షణలు నడిపించండి ప్రభావం అంధకారం చీకటి తండ్రి ప్రభా రాక సమీపించి ఉన్నారు ప్రభా అది విజృంభిస్తూ ఉండగా తండ్రి సమాధానము అనుగ్రహించాలి తండ్రి లేకుండా మీ వరకు తగ్గించుకుంటూ మిమ్మల్ని హెల్ప్ చేస్తూ మా రక్షకుడుకుమారుడైన ప్రారంభిస్తూ అడిగి వేడుకు తండ్రి ఆమె ప్రభు అయిన కృప సమాధానం నడిపి మనకందరికి వైరస్ బాధితులకి లోకలున్న దేవుని బిడ్డలందరికీ ప్రతి సంఘానికి సదాకాలం తోడైననిగాక ఆ మెయిన్ ప్రెసిడన్నాంగ్ ప్రెసిడార్